జై గురుదత్త యోగవాసిష్టం ఉత్పత్తి ప్రకరణం ఐదవ భాగం తాత్విక దృష్టి ప్రకారంగా ఈ జగత్తుకు ఉత్పత్తి లేనే లేదు వ్యావహారిక దృష్టి ప్రకారంగా ఈ సృష్టి అంతా కూడా పరమాత్మని ఆవరించుకుని ఉన్నటువంటి ఉత్పత్తి పొందింది ఏ వ్యావహారిక దృష్టితో చూసినప్పుడు దీనికి ఒక సృష్టి క్రమం ఉంటుంది పారమార్థిక దృష్టిలో పారమాత్మిక దృష్టిలో చూసినప్పుడు సృష్టి లేదు గనక సృష్టి క్రమం లేదు ఈ రెండు రకాల దృష్టిలతోనూ కూడా తత్వాన్ని మనం సమన్వయం చేసుకోవాలయ్యా అన్నాడు అక్కడ దాకా వచ్చిన తర్వాత పదమూడవ సర్గలో ఈ రెంటికి సమన్వయమేమిటి ఈ మాయంటే ఏమిటి పరమాత్మని ఆవరించుకున్నటువంటి మాయలోంచి ఈ ప్రపంచమంతా సృష్టి కావడమేమిటి అనే విషయాలని కీటక విపదీసి చెప్పాడు అయితే ఈ విషయాలు మనం పూర్ణమే ఒకటవ సర్గకి పదమూడవ సర్గకి ఎక్కువ సంబంధం ఉందని చెప్పేసి ముందరే చెప్పుకున్నాం అయితే అప్పుడు వాటిని కొంచెం ఆధునిక మార్గంలో చెప్పుకున్నాం అలా కాకుండా ఇప్పుడు సర్గల క్రమంలో వరుసగా వస్తున్నాం గనక ఈ పదమూడవ సర్గలో ఉన్నటువంటి విషయాలేమిటో సంగ్రహంగా చెప్పుకుందామని కిందటివారం మొదలుపెట్టామని పదమూడవ సరుకుల వశిష్ట మనిషి ఏమన్నాయంటే ఈ ప్రళయ కాలంలో పరమాత్మ తెలివి రూపంగా ఉన్నాడయ్యా చిద్రూపంగా ఉన్నాడు ఆ తర్వాత ఆయన తెలుసుకోవడం రూపాన్ని పొందాడు ఇదే వికారం ఈ వికారం పొందటమే జీవత్వం బ్రహ్మ జీవుడయ్యాడు ఆ జీవుడి బ్రహ్మాండాలన్నీ పుట్టాయి ఇతర జీవులంతా పుట్టారు అని సృష్టి క్రమం నీకు ఆయన సృష్టి చేసినటువంటి సృష్టి నీకు ఇప్పుడు అనుభవంలో ఉంది అయితే నీ అనుభవంలో ఏమున్నాయి ఇప్పుడు రెండు లోకాలు ఉన్నాయి ఒకటి కాదు ఒకటి జాగ్రలోకము రెండవది స్వప్నలోకం రెండు లోకాలు నీకు రోజు అనుభవంలో ఉన్నాయి వీటిలో స్వప్నలోకగత జీవులకు నువ్వు ఎలాంటి వాడువో ఈ జాగ్రల్లోకత జీవులకు హిరణ్ణి గడపడా పెద్ద మంట నుంచి చిన్న నిప్పురవ్వలు బయలుదేరినట్టుగా హిరణ్య గర్పడి నుంచి కోటాను కోట్ల జీవులు బయటకు వచ్చేసి చివరికి ఎవరికి వారు నేను వేరు నేను వేరు అనేస్తున్నారు నిప్పురవ్వలాగా ఉన్నటువంటి ఈ జీవుడు నేను వేరు నేను వేరు అనుకోవటమే ఇది మొదపెట్టం చేతనే ఆభావమే క్రమంగా గట్టిపడి వాడు విడిగా ఒక జీవుడు అవుతున్నాడు మొట్టమొదట్లో తెలుసుకోవటము అనేటువంటి భావం ఏర్పడి అదే గట్టిపడి జీవుడైపోయిందో అదేవిధంగా నేను వేరు అనేటువంటి భావం గట్టిపడి నిపురావు జీవుడికి వీడు జీవుడుగా మారిపోతున్నాడు ఈ జీవుడు ఏర్పడటం ఎంత జరుగుతోంది వాడికి భావం గట్టిపట్టడం వల్ల జరుగుతోంది ఏం భావం నేను వేరు అనే భావం నేను వేరు అనేటువంటి భావం గట్టిపట్టడం చేత వీడు జీవుడిగా అవుతున్నాడు వీడికి జీవత్వం వస్తోంది అందుకనే పెద్దలు ఏమన్నారంటే జీవుడు మనోమయుడు అనేశారు నేను వేరే జీవుడి నే భావం ఇంకా ఇంకా ముదిరి ముదిరి వాడికి ఒక శరీరం ఏర్పడుతుంది అలా శరీరం ఏర్పడేపటికి అతడు చూడాలి అనుకోంగానే కళ్ళు ఏర్పడుతున్నాయి వినాలి అనుకోంగానే చెవులు ఏర్పడుతున్నాయి ఇలా సమస్త ఇంద్రియాలు ఏర్పడుతున్నాయి ఈ జీవుల్లో కొంతమంది వాళ్ళకి సంస్కార బలం ఎక్కువగా ఉండటం చేత అధికార పురుషులుగా పుడుతున్నారు అధికార పురుషులంటే బ్రహ్మ విష్ణువు శివుడు ఇంద్రుడు వాయువు ఇట్లాంటి వాళ్ళంతా అధికార పురుషులు సంస్కార ప్రాబల్యం చేత వాళ్ళు అధికార పురుషులుగా జన్మిస్తున్నారు ఈ రకమైన వివరణ చేయడం వల్ల మనకేమర్థం అవుతోంది హిరణ్య గర్భుడు మనోమయుడే మామూలు జీవుడు తేడా ఏమిటి అంటే హిరణ్య గర్భుడు మనోమయుడే గాని అతడు జీవుల సమష్టి మనోమయుడు సమష్టి మనోమయత్వం అంటే ఏమిటి నీ జాగ్రత్త ప్రపంచం కూడా అతని సంకల్పమే అంచే ఈ జగత్తు లేనిది అని మనకు స్పష్టం అవుతోంది ఎందుకని ఆయన సంకల్పం మాత్రం చేదే పుట్టింది కాని అంతకుముందు వస్తూ ఉండి ఇది మనకు తెలియని విషయం అని ఈ విధంగా వశిష్ఠ మహర్షి మళ్లీ మరోసారి మరొక ప్రక్రియలో జగత్తుకి ఉత్పత్తి లేదని తేల్చి చెప్పేశాడు అన్నయ్య రెండు దృష్టిలో అన్నయ్య అన్నాడు ఆ రెండు ఒకడు వ్యవహారిక దృష్టి అన్నాడు వ్యవహారిక దృష్టిలో ఏమైనా సృష్టి ప్రక్రియ వర్ణించి చెప్పాడు సృష్టి క్రమాన్ని సృష్టి క్రమాన్ని వర్ణించి దాని మళ్లీ రివర్స్ ప్రాసెస్ చెప్పాడు ఆ రివర్స్ ప్రాసెస్ లో అణువు దగ్గర నుంచి వలసగా వెనక్కి తీసుకెళ్లాడు తీసుకెళ్తే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇదంతా మాయలో వచ్చింది తెలిసింది మాయలో జీవి వచ్చిందని చెప్పడం ద్వారా మళ్లీ సృష్టి అసలు లేనే లేదని తేల్చేస్తున్నాడు సృష్టి ఉందని ప్రారంభించి సృష్టి లేదని తేల్చేసాడు అలాగే జీవోత్పత్తి క్రమాన్ని చెప్పాడు మొదట హిరణ్య గర్భ ప్రథమ జీవుడు వానికి ఆలోచన ఆలోచన గట్టిపడటం దాంట్లోంచి జీవత్వం జీవత్వం గట్టిపడి దేహం దాంట్లో సంకల్పం కలగడం దాంట్లోంచి ఇంద్రియాలు ఈ క్రమం చెప్పాడు ఇదంతా ఏం చెబుతున్నాడు చెప్పి ఏం ఆయన మనోమయుడే సృష్టికర్త అయినటువంటి హిరణ్య సృష్టి అయినటువంటి జీవుడు మనోమయుడే ఇద్దరు మనోమయులైతే ఏం తెలియదు ఒక ఆయన ఉన్న సమష్టి మనోమయుడు ఒక ఆయన వ్యష్టి మనోమయుడు మనోమయం అంటే కేవలం ఆలోచన మాత్రమే అర్థం ఆలోచన మాత్రంగా ఉన్న వస్తువు సత్యం ఎప్పుడేమవుతుందా సమష్టి మనస్సులో వచ్చిన ఆలోచన అయితే ఏమి వ్యష్టి మనస్సులో వచ్చిన ఆలోచన అయితే ఏమి ఎలా వచ్చినా ఆలోచన మాత్రమైతే దానికి సత్యత్వం ఉంటాయని వీల్లేదు అని ఈ విధంగా వశిష్ఠ మహర్షి మళ్లీ మరో ప్రక్రియలో తీసుకుని జగత్తంతా ఉత్పత్తి లేనిదే అని తేల్చి చెప్పేసరికి రాముడు మళ్ళీ కొంచెం ఆలోచించాడు ఈయన రెండు దృష్టిలో నేనున్నారు కానీ తీసుకొస్తే చివరికి తాత్విక దృష్టి దగ్గరికి తీసుకొచ్చి నిలిపేస్తున్నారు అంటే రెండవ వ్యావహారిక దృష్టికి మొదట్లో ప్రారంభించారు కానీ చివరికి అది లేనిదిగా చేసేస్తున్నారు అంచేది ఏం ఆయన మళ్లీ ఇంకో కొత్త ప్రశ్న లేవదేశాడు ఆ ప్రశ్నతోనే పదహారవ శాతం ప్రారంభమైంది రాముడు ఏమడిగాడంటే గురుదేవా ఆది జీవుడైనటువంటి హిరణ్య గడు చాలా పెద్ద స్వరూపం అయింది మీ వర్ణన కూడా అట్టగించేశారు అంటే ఆయన అపరిచ్ఛిన్నుడు అపరిచ్ఛిన్నుడు అంటే ఏంటి ఆయనకి పరిమితి లేదు ఈ ఆకాశాన్ని కూడా ఆయనే సృష్టి చేసేసాడంటే ఆయన ఎంత పెద్దవాడ వింటాడు ఆయనకి పరిచ్ఛిత్తి కొలత పరిమితి ఎలా ఉంటుంది కనుక ఆయన అపరిచ్ఛిన్నుడు అనంత స్వరూపం కలవాడు పంచభూతాల కంటే ముందే ఆయన జన్మించేశాడు అందువల్ల ఆయన పరిమితికి కొలతలు వేయడానికి ఎవరికి సవకాశం లేదు వీలే లేదు అది ఆయన పరిస్థితి మరి వ్యష్టిజీవుడు వీడు పంచభూతాల తర్వాత పుట్టాడు వీడు వీడి కొలతలు అయ్యొచ్చు వీడు పరిచ్ఛిన్నుడు వీడికి పరిమితి ఉంది వీడేమో పరిమితుడు ఆయనేమో అపరిమితుడు వీడేమో పరిచ్ఛిన్నుడు ఆనేమో అపరిచ్ఛిన్నుడు వీడేమో చిన్నవాడు వాడు ఆనేమన్నా అంతలో పెద్దవాడు ఇలా హిరణ్య గర్భుడికి వ్యష్టిజీవికి బ్రహ్మాండమైన భేదం ఉంటే స్వప్నలోకానికి వ్యష్టి జీవుడు ఎలాంటి వాడో ఈ జాగ్రత్త లోకానికి హిరణ్య గర్భుడు ఎలాంటి వాడో అని చెప్పేసి మీరు ఆ హిరణ్య గర్భుడిని వ్యష్టి జీవుడిని ఒకే కార్ని కట్టేస్తున్నారు వీళ్ళిద్దరికీ పోలిక చెప్పేస్తున్నారు జీవుడికి హిరణ్య పోలిక ఎలా కుదురుతుంది అసలు ఇంత భేదం ఉంది కదా అన్నాడు అనే వశిష్ఠ మహర్షి అంటున్నాడు రామా పరిశుద్ధ చైతన్య వస్తువులో ఒక సంకల్పం ఒక ఈక్షణం ఒక ఆలోచన అది ఏర్పడింది అది గట్టిపడింది అప్పుడు హిరణ్య గర్పుడు జన్మించాడు అని పూర్వ చెప్పారు అంటే ఏమిటి హిరణ్య గర్పుడు సంకల్పం వల్ల జన్మించాడు వాళ్ళలోంచి నిపురవల్లాగా కొన్ని సంకల్పాలు లేచినాయి మళ్ళీ ఆ లేచిన సంకల్పాలు గట్టిపడ్డాయి ఆ గట్టిపడి అవి అహంకార రూపాన్ని పొందాయి పొందాయి ఏమిటి నిపురవ్వల్లాగా లేచినటువంటి ఆ సంకల్పాలు అహంకారాలు ఇంకా కొంచెం గట్టిపడి వ్యష్టి జీవులుగా ఏర్పడ్డాయి ఇంకా కొంచెం గట్టిపడి దేహాలుగా ఏర్పడ్డాయి ఎంత చెప్పాం అంటే వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు మొదటి నుంచి ఆలోచించుకుంటూ పెడితే సంకల్పం నుంచి వచ్చినేగా కాగా హిరణ్య గర్భుడు సంకల్పస్వరూపుడే వ్యష్టిజీవి సంకల్పస్వరూపుడే వీళ్ళ సంకల్పాల వల్ల ఏర్పడే జగత్తు సంకల్పస్వరూపమే అన్నిటికీ మూలం సంకల్పమే అందరికీ మూలం సంకల్పమే ఇది కదా పరిస్థితి ఆ సంకల్పం గట్టి పడితే స్థూల పదార్థం తయారవుతోంది అది సామాన్యంగా మధ్య రకంగా ఉంటే సూక్ష్మ వస్తువు తయారైపోతోంది ఇంతే తేడా ఇంకా ఏమిటి తేడా అంతకంటే మించి ఏమీ తేడా అందువల్ల జగత్తు జీవుడు హిరణ్య ఈ ముగ్గురు కూడా సంకల్ప స్వరూపులనయ్యా ఏమీ తేడా జగత్తు జీవుడు ఈశ్వరుడు జగజ్జీవేశ్వరులు ఈ జగజ్జీవేశ్వరులు ముగ్గురు కూడా ఏమి స్వరూపులే ఏమీ తెలాలేదు అయితే నువ్వేమంటున్నా అంటే ఒకడు పరిచ్ఛినుడు మరొకడు అపచ్చినుడు అపరిచ్ఛినుడు అని విడదీస్తున్నావు హరండి కల్పడేమో అపరిచ్ఛినుడు పెద్దవాడు జీవుడేమో ఎష్టి జీవుడేమో పరిచ్ఛినుడు చిన్నవాడు అని విడదీస్తున్నావు ఇలా తీసేందుకు హీం సాకశం ఉంది అంతా మనోమయ స్వరూపములే ఊహా ఊహాజనితములేనప్పుడు అయితే నువ్వు ఇలా ఊహించడానికి కారణం ఏంటంటే ఇందాక నేను చెప్పేటప్పుడు మంటల్లోంచి నిప్పురవ్వలు లేచినట్టుగా హిరణ్య గర్భుల్లోంచి జీవులు బయలుదేరారు చెప్పా దీన్ని బట్టి నువ్వేమాలోచించావంటే జీవులు అనేవాళ్లు ఒక చోటు నుంచి బయలుదేరి ఇంకో చోటుకి వెళుతున్నారు అని నీకు అర్థం చేసుకున్నావు అనుకుంటారు నా ఉద్దేశం అది కాదు వాటిని అర్థం చేసుకున్న పొరపాటు ఎందుకు పొరపాటు అంటే అలా ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్లేందుకు చోటే లేదు అసలు చోటనేది ఉంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళతారు చోటు అనేది ఎప్పుడు వస్తుంది ఆకాశం సృష్టి అయ్యాక వస్తుంది మనమంతా ఎప్పుడు మాట మాట్లాడుతున్నాం ఆకాశం సృష్టి కాక ముందు ఉండే మాట ఆకాశమే సృష్టి కానున్నప్పుడు కాకుండా ఉన్నప్పుడు చోటు ఎక్కడి నుంచి వస్తుంది చోటు లేకపోతే ఒక జీవుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం ఎలా కుదురుతుంది మేం కేవలం విషయం అర్థమయ్యేందుకోసం మంటల్లోంచి నిపురవలు వచ్చినట్టుగా జీవులు ఎష్టి జీవులు వచ్చారో అని చెబితే దాన్ని జీవులు ఒకచోటి నుంచి ఇంకో చోటు వెళ్ళటం అన్నట్టుగా నువ్వు భావం చేస్తున్నావు అది పొరపాటు అలాంటి చోటే లేదు జీవులు అందరూ కూడా శుద్ధ చైతన్యం యొక్క సంకల్ప వృత్తుల్లోనే ఉదయించి మళ్లీ అక్కడే లయిస్తున్నారు నీ మనసులో ఆలోచన పుట్టింది మళ్లీ అక్కడే లయించిపోయింది ముందరు కోపం వచ్చింది తర్వాత సంతోషం వచ్చింది తర్వాత నిద్ర వచ్చింది ఇవన్నీ ఎక్కడ కనిపిస్తున్నాయి నీ మనస్సులోనే పోటీ మనసులో నయిస్తున్నాయి అంతేగాని మనస్సులో ఎక్కడో ఆకాశంలో తిరగట్లా సంకల్పాత్మకమైనటువంటి వృత్తులన్నీ ఇట్లాగే వ్యవహరిస్తూ ఉంటాయి ఈ జగత్తు ఈ జీవులు అంత కూడా అని చెప్పేసి నిరూపణ చేశాం కనుక సంకల్పాత్మకమైన వృత్తులు ఒకచోటి నుంచి ఒకచోటే కదిలిపోయేందుకు చోటే ఉండదు చోటే లేదు సవకాశమే లేదు కనుక నువ్వు అలా అర్థం చేసుకోకూడదు జీవుడికి హిరణ్య గర్పుడికి ఏ విధమైన భేదం లేదు దీని బట్టి మన దేశం ఉండటానికి వీలు లేదు ఎందుకని చోటే లేదు కనుక అని ఎప్పుడైతే వశిష్ఠ మనిషి కొత్త పాయింట్ తీసుకొచ్చాడో రాముడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఇంకో ప్రశ్న వేశాడు ఒప్పుకున్నాను వ్యష్టి జీవికి సమష్టి జీవికి తేడా లేదు ఉండటానికి అవకాశం లేదు మీరు చెప్పినట్టే ఒప్పుకుందాం క అయితే వ్యష్టి జీవికి సమష్టి జీవికి కనుక తేడా లేదని ఒప్పుకుంటే వెల్లిద్దరికి లక్షణాలు ఒకే రకంగా ఉండాలిగా వ్యష్టి జీవులకు ఏమో భోగేచ్ఛ కనిపిస్తోంది మనంతా చూస్తున్నాం లోకంలో దీన్ని ఏం చెప్పాలి సమష్టి జీవికి కూడా భోగేచ్ఛ ఉంది చెప్పాలి దీన్ని మీరు ఒప్పుకుంటారా మరి మీ సమష్టి జీవుడు అనేటువంటి గారు పుట్టినాడే ఆయన అనంత శక్తి సంపన్నుడు సత్య సత్య సంకల్పుడు ఇలాంటి గుణాలన్నీ ఆయనకు చాలా ఉన్నాయి ఆ మాట వేదాల్లో కూడా ఉంది మరి ఆ హిరణ్య గర్భుడు జీవుడు ఒకడైనట్టయితే సామాన్య జీవుడికి కూడా సత్యకామత్వం పట్టాలి మరి ఆయన కూడా మరి సమస్త శక్తిమత్వం పట్టాలి ఇవన్నీ మీరు అంగీకరిస్తారు మరి సమానమైతే వాడికి వీడికి లక్షణాలు ఒకే రకంగా ఉండాలి కదా సత్యకామత్వా లక్షణాలు ఏమన్నా జీవుడికి పట్టాలి జీవుడికి ఉండేటువంటి భోగవాన్ లక్షణాలు ఏమో హిరణ్య పట్టాలి మీరు దానికి ఒప్పుకుంటారా అని అడుగుతున్నాడు తార్కికంగా మీరు చెప్పిందానికి సమాధానం చెప్పలేకుండా ఉన్నామండి మీరు చెప్పింది బానే ఉన్నట్టు కనిపిస్తోంది కానీ మీరు తార్కికంగా సాధించి సాధించి ఎవరికి తెచ్చింది ఏమిటంటే హిరణ్య ఒకటే జీవుడు ఒకటే అన్నారు వీధులు సమానమే అన్నారు అలాగే వీడికి పట్టిన లక్షణాలు వాడికి పట్టాలి వాడికి పట్టిన లక్షణాలు వీడికి పట్టాలి సామాన్య జీవేమో భోగేచ్ఛ కలిగి ఉన్నాడు అంచేది మీ కూడా భోగేచ్ఛ ఉంది అని చెప్పారు వేదాల్లో హిరణ్య గరపుడు ఏమైనా సత్యకాముడు మరి సత్య సంకల్పుడు ఇట్లాంటి మాటలన్నీ ఉన్నాయి అనంత శక్తి సంపన్నుడు అని ఇట్లా ఉన్నాయి కనుక ఈ లోకంలో ఉండే ప్రతి సామాన్య జీవి కూడా సత్యకాముడు సత్య సంకల్పుడు అనంత శక్తి సంపన్నుడు కావాలి ఇంట్లో రెండు లక్షణాలు ఇద్దరికి సమానంగా పట్టాలి కదా కనుక ఈ రకమైన వాదాలు మీరు చేస్తారా వాడే వీడు వీడేవాడు అంటే ఆ హిరణ్య కూడా కోరికలు ఉన్నాయని చెప్పాలి ఈ సామాన్య జీవికి ఏమైనా అనంత శక్తి ఉందని చెప్పాలి చెప్పేస్తారా మరి మీరు అన్నాడు వశిష్ఠ మహర్షి అంటున్నాడు అలాంటి వాదాలు మేము చెయ్యమయ్యా చెప్పింది సరిగా వినలా నువ్వు అంచేది నీకు ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి మళ్లీ జ్యోతా విను బ్రహ్మ అన్నాడు హిరణ్య మొదట ఒక రకమైనటువంటి సంకల్పం చేసి దానివల్ల సత్యకామాది గుణ విశిష్ఠుడైనటువంటి హిరణ్య ఏర్పడ్డాడు శుద్ధమైనటువంటి పరబ్రహ్మంది కదండి ఆ శుద్ధమైన పరబ్రహ్మ ఏం చేసింది సద్రూపమైన పరబ్రహ్మ దాంట్లో ఒక ఈక్ష్ణం అనేటువంటి ఒక కదలిక వచ్చింది ఆ కదలిక అనేటువంటి సంకల్పం దాంట్లో కలిగింది ఆ సంకల్పం గట్టిపడి దానికి జీవత్వం వచ్చింది జీవత్వం వస్తే అప్పుడు హిరణ్య ఇది మేము చెప్పింది అంటే ఏమిటి పరబ్రహ్మ సంకల్పం చేసి దాంట్లో దానివల్ల ఏం చేశాడు ఆయన జీవుడుగా ప్రథమ జీవుడుగా ఏర్పడ్డాడు హిరణ్య గరపడిన ఆయన ఏమి సంకల్పం చేశాడు నేను సత్యకాముణ్ణి కావాలి సత్య సంకల్పని కావాలి అపరిచ్ఛినుణ్ణి కావాలి అని ఈ విధంగా సంకల్పాలు చేశాడు ఆయన అంచేత ఆనాడు జరిగినటువంటి సత్యకామత్వాది సంకల్పాల వల్ల ఆయన సత్యకామాది గుణ విశిష్టుడే జన్మించాడు అంటే సత్యకామత్వం గుణాలని వచ్చినాయి ఆయనకి ఇది హిరణ్య గడపడికి ఆ విధంగా ఏర్పడటమే అట్ట ఏర్పడ్డాడు హిరణ్య గడపడు ఆ తర్వాత ఏం చేసింది ఆ బ్రహ్మే ఆ సద్రూపమైనటువంటి బ్రహ్మే హిరణ్యగర్భుడి ద్వారా వ్యష్టి జీవుడిగా కావాలి అని సంకల్పించాడు ఎవరో మొట్టమొదటి బ్రహ్మ సంకల్పించినవాడు మొట్టమొదటి బ్రహ్మ ఎవరి ద్వారా సంకల్పించాడు ప్రథమజీవి అనేటువంటి హిరణ్య గర్భుడు ద్వారా సంకల్పించాడు సమష్టి జీవుడు కావాలనుకున్నప్పుడేమో అప్పుడున్న సంకల్పం వేరు నేను సత్యకాముని కావాలి సత్య సంకల్పణ్ణి కావాలక్కడ వ్యష్టి జీవుడు కావాలనుకున్నప్పుడు సంకల్పం అది వేరుగా ఉంది ఏముంది నాకు ఆ కోరికలు కావాలి ఈ కోరికలు కావాలి సంగీతాలు తినాలి మరి రుసువు తినాలి మామిడిపల్ల తినాలి ఈ రకమైనటువంటి సంకల్పాలు నా కోరికలు తీరాలి అనేటువంటి సంకల్పంతో వ్యష్టి జీవత్వాన్ని సంకల్పించాడు కనుక సంకల్పాలు వేరువేరుగా ఉండేటప్పటికీ ఫలితాలు కూడా వేరువేరుగానే ఉంటాయి మరి ఒక రకంగా ఉండమంటే ఉంటాయా అసంభవం అది సంకల్పాలు ఎప్పుడైతే వేరుగా ఉన్నాయో దానివల్ల ఫలితాలు కూడా వేరువేరుగానే ఉంటాయి అందుకనే సమష్టి జీవేమో ఆగుణాలతో పుట్టాడు వ్యష్టి జీవేమో ఈ గుణాలతో పుట్టాడు అంచేత ఒకడికి భోగేచ్చు ఉంది లేదు వేరే వేరే సంకల్పాలతో పుట్టినవారు కనుక ఒకటికి భోగేచ్చు ఉంటే రెండేవాడికి కూడా అదే ఉండి తీరాలండి అనే నియమం పెట్టింది వీల్లేదు అలాగే ఒకడికి మహాశక్తి ఉంటే రెండో వాడికి మహాశక్తి ఉండాలండి అని నియమం పెట్టింది వీల్లేదు మరి అయితే ఏమిటి సమానత్వం ఏమిటి సమానత్వం ఏంటంటే ఇద్దరు సంకల్పంలోంచి పుట్టడమే సమానత్వం సమష్టి జీవుడి యొక్క పనులన్నీ సంకల్పం మాత్రం చేతనే నెరవేర్తాయి హిరణ్య గట్ యొక్క ఆయన సత్య కామత్వం అనేటువంటి సంకల్పంతో పుట్టాడు సత్య సామ కామత్వము సత్య సంకల్పత్వము అపరిచ్ఛిన్నత్వము ఇలాంటివన్నీ కూడా ఆయన సంకల్పంలో ఉన్నాయి వ్యష్టిజీవి ఎట్లాంటి సంకల్పంతో పుట్ల అంచేత ఆ జీవి యొక్క పనులు ఎట్లా జరుగుతున్నాయంటే సాధనాల ద్వారా సాధనాలు ఉంటాయి కదా పనిముట్లు ఆ సాధన చేత ప్రయత్నం చేత అవన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి వాడి సంకల్పాలు అలా ఉన్నాయి మరి అంచేత మరి ఎవరి సంకల్పం ప్రకారంగా అది నడుస్తుంది ఒకే మట్టి ముద్దలోంచి కుండా వచ్చింది మూకుడు వచ్చింది కుండా మూకుడు ఒకటేనయ్యా అన్నామంటే ఉద్దేశం ఏమిటి రెండు మట్టి యొక్క ఆకారం ఉద్దేశం అంతేగాని కుండలో పట్టిన నీళ్లన్నీ మూకుడులో పట్టాలనే ఉద్దేశం కాదు కుండ పుట్టేటప్పుడు ఉద్దేశ్యం వేరు మూకుడు పుట్టేటప్పుడు ఉద్దేశం వేరు మూకుడు పుట్టేటప్పుడు ఉద్దేశం మొదపెట్టాలి అని కుండ పుట్టేటప్పు ఉద్దేశం నీళ్లు దాంట్లో మోసుకోవాలి అని అంచేత ఎప్పుడు ఏ రకమైన సంకల్పం ఉంటే ఆ సంకల్పం ప్రకారంగా సృష్టి జరుగుతూ ఉంటుంది ఆ రెండు ఒకటైనప్పటికీ ఒకే రకమైన శక్తితో ఉండాలని నియమం లేదు కుడా మూకుడు లాగానే అన్నాడు వశిష్ట మహర్షి అనేప్పటికీ రాముడు తొందరగా మాట్లాడలేకపోయాడు అయినప్పటికీ నేను బాగా తెలియనాడు గనక బాగా లోతుగా ఆలోచించి ఏమండి జీవులందరూ కూడా అల్పశక్తివంతులే అయితే కొందరు మహానుభావులు ఏ ప్రయత్నం లేకుండానే పనులు చేసి చూపిస్తున్నారుగా విశ్వామిత్ర మహర్షి లాంటి వాడు సృష్టికి చేసి చూపించాడుగా మీరేమన్నారు జీవుడు ఎష్టి జీవుడు ప్రతి కూడా వేరే సంకల్పంతో పుట్టాడు కనుక వాడికి సాధనాలు ఉంటే గానీ వాడు పని చేయలేడు వాడి ప్రయత్నం ఉంటే గాని పని చేయలేడు వాడి సంకల్పం ఆ విధంగా ఉంది వాడు ఎప్పుడు కోరికలతో ఉంటాడు వాడి సంకల్పం ఎలా ఉంది అని చెప్పేశారు మీరు ఈ విశ్వామిత్రాది మహర్షులు సృష్టికి ప్రతిసృష్టి చేసేప్పుడు వాళ్ళు ఏమి సాధన సంపత్తి పెట్టుకున్నారు దాంట్లోంచి వాళ్ళు భోగం ఏమి సాధించారు మరి కొంతమంది జీవుల్లో ఇట్లాంటి పనులు జరుగుతున్నాయి కదా పోనీ అల్లాంటి జీవులు ఉన్నారే వాళ్ళిద్దరూ సమానమని తక్కిన వాళ్ళ సమానం కాదని చెబుదామా పోని అంటే వశిష్ఠుడు అది కూడా కుదరదయా అన్నాడు ఎక్కడెక్కడైతే అపూర్వమైన మహత్వలు అని చెప్పబడేటువంటి గొప్ప కార్యాలు జరుగుతున్నాయో అంటే మహత్తులు అంటే ఏమిటి సాధన సంపత్తి లేకుండానే కార్యసిద్ధి రావడమే మహత్వ మనమంతా అన్నం వండాలంటే పదార్లు బియ్యం కొనుక్కురావాలి గిన్నె తెచ్చుకోవాలి నిప్పు తెచ్చుకోవాలి వండుకోవాలి ఇంత పని లేకుండా ఒక ఆయన కూసుమాత్ర చేయి అన్నం అక్కడ వచ్చేసింది అనుకోండి అది మహత్ అన్నాం అంటే ఏం జరిగింది నువ్వు అన్నమే సృష్టి చేశావు ఆయన అన్నమే సృష్టి చేశాడు ఏమిడు గొప్పదనం అంటే నువ్వు సాధన సంపత్తి అంతా పెట్టుకుని చాలా ప్రయత్నం చేసి అప్పుడు కొంతసేపటికి అన్నం సృష్టి చేశావు ఆయన అలా కాకుండా తక్షణమే ఏ రకమైన సాధన సంపత్తి లేకుండా సృష్టి అదే మహత్వం కనుక సాధన సంపత్తి లేకుండా ఎవరైతే కొంతమంది మహాత్ములు పనిచేస్తున్నారో అది ఎట్లా పనిచేస్తుందంటే ఆ సమష్టి జీవుడి యొక్క సంకల్పమే వీరి ద్వారా పనిచేస్తుందయ్యా అది కిటుకు ఆ సమష్టి జీవుడు ఏమైనా సంకల్పిస్తున్నాడంటే ఈ మహర్షి యొక్క సంకల్పం సిద్ధించుగాక అని ఆ క్షణంలో సంకల్పం చేస్తున్నాడు ఎవరు ఆ సమష్టి జీవుడు ఆ సమష్టి జీవుడు అలా సంకల్పిస్తే ఆ పని జరుగుతుందని తప్పితే ఆ సమష్టి జీవుడి సంకల్పం లేకుండా లోక విరుద్ధంగా పనులు జరగవు అసలైనా రామ నువ్వింత వాదం ఎందుకు చేస్తున్నావంటే వ్యష్టి జీవికి సమష్టి జీవికి భేదం లేదు అని మేం చెప్పాం ఉంది అనాలి ప్రయత్నం చేస్తున్నావు ఏమిటంటే సంకల్ప భేదం ఉంది కదా శక్తి భేదం ఉంది కదా అని ఏదో రకంగా జష్టి జీవికి సమష్టి జీవికి భేదం ఉంది ఒప్పించాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు ఇంత ప్రయత్నం ఎందుకు జరుగుతుందంటే నీకు జీవుడంటే ఏమిటి హిరణంటే ఏమిటి చైతన్యం అంటే ఏమిటి అని నీకు సరిగ్గా అవగాహన కాలేజీ ప్రాణం అంటే ఏమిటో తెలియాలి జీవుడంటే ఏమిటో తెలియాలి ఇంద్రియమంటే ఏమిటి తెలియాలి సాధన అంటే ఏమిటో తెలియాలి ఇవన్నీ తెలిస్తే నీకు అసలు సందేహం వచ్చిండేది కాదు అంచేత ఒక్కొక్కడి వివరిస్తాను విను అన్నాడు వివరిస్తున్నాడు వశిష్ఠుడు చైతన్యంలో అహంకారం చేరితే అప్పుడు ఆ చైతన్యం జీవుడు అవుతుంది శుద్ధ చైతన్యం ఉంది కండి ఎప్పుడు కూడా చెప్పిన విషయాలే మళ్లీ చెబుతున్నట్టు కనిపిస్తూ ఉంటాయి కొత్తగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి ఎందుకు చెప్పిన విషయాలే మళ్లీ చెప్పినట్టు చెబుతున్నారంటే పల్లవి పాడినట్టుగా మళ్లీ మళ్లీ పాడదామన్న ఉద్దేశ్యం కాదు ఇందాక ఒక దృష్టిలోంచి చెప్పారు ఏమని చెప్పారు చైతన్యంలో ముందర ఈక్షణం అనేటువంటి స్పందం కలిగింది కదలి కలిగింది దాంట్లోంచి హిరణ్య పుట్టాడు దాంట్లో మళ్ళీ తెలుసుకొనుట అనేటువంటి వికారం కలిగింది అప్పుడు జీవుడు పుట్టాడు అదే అహంకారమైంది అన్నారు ఈ మాటల్ని సృష్టి అనేటువంటి కాంటెక్స్ లో చెప్పారు సృష్టి అనేటువంటి కాంటెక్స్ట్ లో చెప్పారు అయితే జరిగింది ఏమిటి దాన్ని ఇప్పుడు ఆలోచన అనేటువంటి యాంగిల్లోంచి చూస్తున్నారు చైతన్యంలోకి అహంకారం చేరింది ఇందాక చెప్పిన మాటికి ఇప్పుడు చెప్పిన మాటికి తేడా ఏం లేదు మాటలే తేడా చైతన్యంలోకి అహంకారం చేరింది చేరితే అప్పుడు ఆ చైతన్యం కాస్త జీవుడైపోయింది ఆ జీవుడే కర్త చైతన్యంలో స్పందం కలిగింది స్పందం అంటే కదలేక అలా స్పందం కలిగితే అప్పుడు అది ప్రాణం ప్రాణం అంటే క్రియ స్పందం అంటే కదలి కదండి కదలికంటే క్రియ కదండి కనుక కర్త తర్వాత క్రియ వచ్చింది ఎప్పుడు కూడా క్రియ దేన్ని ఆశ్రయించుకుని ఉంటుంది కర్తను ఆశ్రయించుకుని ఉంటుంది కర్త లేకుండా క్రియను మనకు కూడా కనిపిస్తుందా ఏ పనైనా సరే పని చేసేవాడి మీదే ఆధారపడి ఉంటుంది అంచేతందే కర్త యొక్క ధర్మమే క్రియ ధర్మానికి ధర్మికి తేడా ఉండదు ధర్మం అంటే ఏకాదశి ఉపవాసం ఇది కాదు ఇక్కడ ధర్మం అంటే ధర్మం అంటే గుణం అనుకోండి వస్తువులో ఉండే ధర్మం అన్నా వస్తువులో ఉండేటువంటి స్వభావ సిద్ధమైన గుణం అన్నా ఒకటే కనుక గుణానికి గుణికి తేడా లేదు గుణం కలవాడికి గుణానికి తేడా వీరుడికి పరాక్రమానికి తేడా ఏముంటుందండి అలాగే ఇక్కడ క్రియమన్నా ధర్మం గుణం కర్త ఆ గుణం కలవాడు క్రియ కలవాడు అందుచేత గుణానికి గుణికి తేడా లేదు కనుక జీవుడికి ప్రాణానికి ఏమీ తేడా లేదు జీవత్వాన్ని పొందింది కదండి చైతన్యం జీవత్వాన్ని పొందిన తర్వాత దీనికి ఉపాధి కావాలి ఎవరికి చైతన్యానికి జీవత్వాన్ని పొందినటువంటి చైతన్యానికి ఉపాధిగా ఉండేదే మనస్సు ఒక్కొక్కదారి నిర్వచనం చేసుకుంటూ వస్తున్నారు ఈ మనస్సే ఈ మనస్సు గురించి పూర్వం ఒకసారి నిర్వచనం చేశారు అక్కడ నిర్వచనం కంటే ఇక్కడ సులభంగా చేస్తున్నారు ఇక్కడ ఏం చెప్పారంటే వరుస ఎందుకంటే ఇక్కడ సులభంగా చేయడం ఎందుకు కుదిరిందంటే ఇక్కడ వరుసగా స్టెప్పులుగా చెప్పుకుంటూ వస్తున్నారు కనుక మనస్సు అంటే ఒక చిన్న వాక్యంలో చెప్పడం కుదిరింది ఇక్కడేం చెబుతున్నారు చైతన్యం జీవత్వాన్ని పొందిన తర్వాత దానికి ఉపాధిగా ఉండేదే మనస్సు అని చెబుతున్నారు ఈ మనస్సు ఏం చేస్తుందంటే ఆయా గోళాల్లోకి ప్రవేశిస్తుంది గోళాల్లో ఉన్నప్పుడు దానికి ఇంద్రియం అని గోళం అంటే ఏమిటి కన్ను అనే ఇంద్రియం ఉందనుకోండి ఇంద్రియం అంటే ఏమిటి ఈ గుడ్డు ఇంద్రియం దాని లోపల ఒక చైతన్యం ఉంటుంది అది ఇంద్రియం అంటే ఆ చైతన్యం దేని ద్వారా వస్తుంది మనస్సు ద్వారా వస్తుంది కనుక మనస్సు మనస్సే ఆయా ఇంద్రియ గోళాల్లో అంటే ఆ ఇంద్రియంలో ఎక్కువ ఉండే స్థానాల్లోకి వెళితే అప్పుడు దానికి ఇంద్రియం పేరు వస్తుంది కనుక రామా ఉపాధి భేదాన్ని బట్టి ఈ భేదాలు ఏర్పడుతూ ఇప్పుడు ఏం తెలిసింది అన్నిట్లోకి చైతన్యమే మొదట్లో ఏం చెప్పారు చైతన్యమే అహంకారంతో కలిస్తే అప్పుడు ఏమైనా జీవుడు అని చెప్పేశారు ఆ చైతన్యమే కొంచెం స్పందం కనుక దానికి క్రియ అన్నారు ఆ చైతన్యానికే మరి మనస్సు ఉపాసేస్తే మనస్సు అన్నారు ఆ మనస్సే ఇంద్రియాల్లోకి వెళ్తే గోళాల్లోకి వెళితే మనస్సు చైతన్యం చైతన్యం చైతన్యమే అంచేత వస్తుభేదం లేదయ్యా రూపభేదమే అన్నాడు ఆయనలా నిరూపిస్తే దాన్ని తార్కికంగా కాదనట్టదరక శ్రీరాముడు వాళ్ళిద్దరికీ శక్తి భేదం ఉంది కదా ఒకడు అల్పశక్తి మంతుడు ఒకడు మహాశక్తి మంతుడు ఈ ఇద్దరికీ కూడా ఏకత్వం ఎలా కుదురుతుంది వాడు వీడు ఒకటి అంటే ఎలా కుదురుతుంది అని అడిగాడు దానికి సమాధానం చెబుతూ వశిష్ట మహిళలు ఏమున్నాయంటే నీకు జీవుడు ఏమిటి ప్రాణం అంటే ఏమిటి ఇంద్రియమంటే అంటే ఏమిటి అని బాగా మనస్సు స్పష్టం కాలేదయ్యా అంచేత నువ్వు ఆలోచనలు చేస్తున్నావు కనుక ఆయా పదాలకి నిర్వచనం చెప్తాను చూడు అన్నాడు ఆ నిర్వచనాలు చెబుతున్నాడు చైతన్యంలో అహంకారం చేరితే అప్పుడు ఆ చైతన్యం జీవుడవుతుంది ఆ చైతన్యంలో గనక స్పందం కలిగినట్లయితే అది ప్రాణం అవుతుంది ధర్మికి ధర్మానికి తేడా లేదు గనక గుణికి గుణానికి తేడా లేదు గనక ప్రాణానికి జీవుడికి తేడా లేదు ఈ చైతన్యానికి ఉపాధి ఏర్పడినట్టు అయితే ఆ ఉపాధి మనస్సు అవుతుంది ఈ మనస్సే ఆయా గోళాల్లో గనక ప్రవేశించినట్లయితే ఇంద్రియంగా మారుతుంది అని ఈ విధంగా చెప్పి వశిష్ఠ మహర్షి వివరిస్తున్నాడు రామా నాలుగు నిర్వచనాలు చెప్పా నాలుగు నిర్వచనాల్లో ఏం తేలింది ఉపాధి భేదాన్ని బట్టి పై వాటిలో గుణభేదం ఏర్పడుతో తప్పితే వస్తుభేదం లేదు వస్తుభేదం ఎందుకు లేదు అన్నిట్లోనూ నిజంగా ఉన్న వస్తువు చైతన్యం ఒకటే లేని భేదం ఉన్నట్టు కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది మంచి ఉపమానం చెబుతున్నాడు మహాకవి ఇక్కడ పల్లవా అంతర లేఖ సన్నివేశవతం పల్లవాంతర లేఖ సన్నివేశవత్ ఆతతం ఓ చిగురు తీసుకో ఆ చిగురుడాగును బోర్లిచ్చు ఇది ఏమిటని అడిగా ఏం చెబుతావు ఆకండి అన్నావు దాని అనకారం కనిపిస్తున్నాయి ఈనెలు కనిపిస్తున్నాయి ఈనెలు కనిపిస్తున్నాడు కాను చూపించి ఇదేమిటయ్యా ఇదేమిటవి ఈనెలండి అన్నావు ఇందాక ఇదే ఆకే అన్నా మరి ఈ నెల అంటాం ఇప్పుడు అంటే ఇది మొత్తం కలిపి చూపిస్తే ఆకు ఇవిడిగా ఒక్కొక్కటి చూపిస్తే అది ఈనె ఈనే అనంత మాత్రం చేత ఈయన ఆకు కాకుండా పోదు రెండు ఒకటి అనంత మాత్రం చేత ఆకుకి ఈయనకి భేదం లేకుండా పోదు బ్రహ్మ ఆకు అనుకో ఈ ప్రపంచం ఈననుకో ఇవి వేరువేరుగా కనిపిస్తాయి కానీ వేరు కాదు లేదా భేదం అంటే స్వల్ప భేదం ఊరికి ప్రతీతి మాత్రంగా కనిపిస్తూ ఉంటుంది సత్యంగా ఆకు వేరు ఈయన వేరు అంటానికి వీల్లేదు బ్రహ్మకి ప్రపంచానికి ఉన్న పరిస్థితి అని మంచి ఉదాహరణ చెప్పాడు చెప్పి వశిష్ఠ మహర్షి గారు ఏమంటున్నా ఈ విషయాలన్నీ ఇలాంటి తార్కిక వాదాల ద్వారా కంటే కథ ద్వారా బాగా తెలుస్తాయ్యా కనుక నీకు సిద్ధాంత భాగం చెప్పాను దానిమీద కొంత చర్చ చేశావు నీకు మనసు కొంత అవగాహన ఏర్పడింది ఇప్పుడు నేను చెప్పదలుచున్న విషయం బాగా స్పష్టం కావాలంటే నీకు కథ కావాలి ఇప్పుడు లీలోపాఖ్యానం చెబుతాను జాగ్రత్తగా విను ఇది చాలా పవిత్రమైన కథ అని ఆయన ప్రారంభించాడు లీలోపాఖ్యానం ఇది ఈ ఉత్పత్తి ప్రకరణలో మొత్తంలో కూడా చాలా ముఖ్యమైనటువంటి పట్టైన ఘట్టం ఇది వేదాంత శాస్త్రం చదువుకున్న వాళ్ళ అందరిలోనూ సాహిత్యంలో కూడా ఈ లీలోపాఖ్యానం దానికి చాలా సుప్రసిద్ధమైనటువంటి విషయం ఇది ఇది ఎంతో లోతైనటువంటి విషయాల్ని ఎంతో అందంగా చెప్పేటువంటి సన్నివేశం ఇది నలభై ఆరు సర్గల ఈ కథ సాగించాడు వశిష్ఠ గారు దీనికి లీలోపాఖ్యానం అని మండపోఖ్యానమని రెండు పేర్లు పెట్టాడు ఆయన మంచి కవితామయమైనటువంటి వర్ణనలు దీంట్లో ఉన్నాయి దాంతోపాటు మంచి పట్టైనటువంటి తత్వ చర్చలు కూడా దీంట్లో ఉన్నాయి మనం ఏం చేస్తామంటే ఈ వర్ణనలు మాత్రం బాగా సంపూర్ణంగా తీసుకు తీసిపారేసి బాగా విస్తారంగా సాగినటువంటి తత్వ చర్చల్ని మాత్రం కొంచెం సంగ్రహం చేసుకుంటూ ఈ మనం చెప్పుకుందాం లీలోపాఖ్యాన కథలోకి మనం ప్రవేశిద్దాం పద్ముడు ఒక మహారాజు ఉండేవాట ఆయన చాలా గొప్పవాడు ఇక నుంచి పద్మరాజు గురించి బ్రహ్మాండంగా వర్ణ ఆయన భార్య పేరు లీల ఆవిడ యొక్క సౌందర్యాన్ని బ్రహ్మాండంగా వర్ణించాడు వీరిద్దరు కూడా రతి మనమహుల్లాగా చాలా కాలం సుఖంగా ఉన్నారు దీన్ని బ్రహ్మాండంగా వర్ణించాడు వాళ్ళు కొంచెం వయస్సు మళ్ళుతూ వచ్చింది వయస్సు కొంచెం మళ్ళబోతూ ఉండగానే ఈ లీలాదేవికి ఒక కొత్త చింత పట్టుకుంది నా భర్త ఎంతో అన్యోన్యంగా ఉన్నాం కదా క్రమంగా ముసలివాళ్ళం అయిపోతున్నాం కదా ముసలివాళ్ళు అయిపోతే ఏం సుఖం సరే పోతే పోన్లేవయ్యా ముసలత్తనం వస్తే వచ్చింది అనుకుందామంటే ముసల్తాన్ వచ్చిందంటే క్రమంగా మరణం వస్తుంది నా భర్త గనక ముందుగా మరణిస్తే నేనెట్టా తట్టుకోవాలి అని చెప్పి వీడికి చింతపట్టుగా దాంతో మహారాణి గారు ఏం చేశారంటే దేశంలో ఉండేటువంటి గొప్ప గొప్ప బ్రాహ్మలందరినీ కూడా పిలిచేసి వాళ్ళ సభ ఏర్పాటు చేసి మానవులకు మరణం లేకుండా ఉండే ఉపాయం చెప్పండి అని చెప్పి అడిగింది వాళ్ళంతా సంభావనలు పుట్టుకుని పుచ్చుకున్నారు సత్కారాలు పుచ్చుకున్నారు చాలా మొహమాటపడ్డారు కానీ అసలు విషయం దగ్గర వచ్చేటికి కొండ బాల కొట్టి తేల్చి చెప్పేశారు మహారాణజీ పుట్టినవాడు గిట్టక తప్పదమ్మా ఏ తపస్సులు దాన్ని ఆపలేవు ఎన్ని రకాల తపస్సులు వ్రతాలు అన్ని ఉన్నాయో పురాణాల్లో శాస్త్రాలు అవన్నీ మాకు తెలుసు అయినా సరే ఏ తపస్సు కూడా సావును మాత్రం ఆపలేదు దాని విషయంలో మేము చేయగలింది లేదు అని చెప్పి తేల్చి చెప్పేశారు అది విని లీలాదేవి కొత్తగా ఆలోచన ప్రారంభించింది ఏమిటంటే మనసు గట్టిగా సంకల్పం ఉంటే దృఢ చిత్తం గల వాళ్ళకి ఇంకోళ్ళు కాదన్నా కూడా వెంటనే వాళ్ళు వదిలిపెట్టరు ఆవిడ ఆలోచిస్తోంది ఏం ఆలోచిస్తోందంటే నా భర్త కంటే ముందరు నేనే మరణిస్తే నాకే దుఃఖం ఉండదు అయితే మంచి ఎత్తులో ఉంది ఇది ఒకవేళ నా భర్త గనక నాకంటే ముందుగా మరణిస్తే ఆ మరణించిన జీవుడు నా ఇంటి నుంచి బయటికి పోకూడదు ఎందుకంటే ఆ జీవుడు పదో రోజు బయటికి పూర్తిగా పోతాడు గనక అప్పుడు ఆవిడికి వైదవ్యాన్ని కల్పిస్తారు మన యొక్క అంచేది ఈయడాన్ని ఆలోచిస్తోంది ఆ జీవుడు నా ఇంట్లోంచి పోకుండా ఉంటే నాకు వేసిన ఎక్కడి నుంచి వస్తుంది ఆ జీవుడు నా ఇంట్లోనే తిరుగుతూ ఉంటే మీ ఇద్దరం ఒకరినొకరు చూసుకుంటూ హాయిగా ఉండొచ్చు ఇలా నా మరణం దాకా జరిగితే ఇక నాకు ఇబ్బంది ఉండదు నేను సోట తెచ్చిపోతాను కనుక ఇద్దరం కలిసి తెచ్చిపోవచ్చు ఇలాంటి శక్తి ఎలా వస్తుంది మరణం తప్పాలి అంటే మాత్రం దానికి మార్గం లేదన్నారు పండితులంతా అంతేగాని మరణం తప్పాలని కోరుకోవట్లేదుగా మరణం లేకుండా కోరుకోవట్లేదుగా చచ్చిపోయిన తర్వాత ఒకవేళ కనుక నాకంటే ముందుగా నా భర్త చచ్చిపోతే నా భర్త యొక్క జీవుడు నా ఇంట్లో బయటికి వెళ్ళకూడదు మీ ఇద్దరం చూసుకుంటూ ఉండాలి నేను చచ్చిపోయిన తర్వాత ఇద్దరం కలిసి ఇది కదా నా ఆలోచన ఈ శక్తిని సంపాదించవచ్చు దీనికి వాళ్ళని అడగక్కల్లా నా ఇష్టతమైనటువంటి సరస్వతి దేవి ఉంది ఆవిడ సర్వశక్తి మంత్రాలు నేను ఎప్పటి నుంచి ఆవిడ చేస్తున్నా ఇవాడి నుంచి ఈ శక్తి కోసం ఆ సరస్వతి దేవుని ఉపాసన చేయగలను ఆ సరస్వతి దేవి మాత్రమే నాకు ఇట్లాంటి వరం ఇవ్వగలదు అని ఆవిడ ఆలోచించింది కనుక ఇవాళ ఘోర నియమాలు ప్రారంభిద్దాము అనుకుంది అయితే భర్తకి తెలిస్తే ఇట్లాంటి ఆలోచనలన్నీ ఆయన పెద్దగా ఎంకరేజ్ చేయడు పైగా తన మరణం గురించి ఆవిడ మాట్లాడుతోంది భార్య కంటే భర్త ముందరే చచ్చిపోకూడదని భార్య కోరుకుంటే తనకంటే భార్య ముందరే చచ్చిపోకూడదని భర్త కోరుకుంటాడు ప్రీతి కదా ఒకళ్ళ మీద అంచేత నా భర్తకు తెలిస్తే ఈ వ్రతాలు సాగనీయుడు కనుక రహస్యంగానే ఆయన క్షేమం కోసం ఈ వ్రతాలని చేద్దాము అని చెప్పేసి ఆవిడ సంకల్పించింది ఇలా ఆలోచించి ఆ రోజు నుంచే ఘోరమైనటువంటి నియమాలు ప్రారంభించింది ఉపవాసాలు దానాలు పూజలు ధ్యానాలు ఇక ఒకటేమిటి వరసగా అన్నీ పెరిగిపోయాయి ఇవన్నీ రాజుగారికి తెలియవు చాటు జరుగుతున్నాయి ఇలా మూడు రోజులు గడిచింది మూడు రోజులు గడిచేటప్పటికీ Saraswiri Devi varam సరస్వతీదేవి ప్రత్యక్షమైంది ప్రత్యక్షమై వరం కోరుకోవమ్మా అంది లీలాదేవి కోరుకుంటోంది సరస్వతీదేవి నా భర్త మరణించినాక ఆ జీవుడు నా అంతఃపురం దాటి బయటికి పోకూడదు ఇది మొదటి వరం రెండో వరం ఏమిటంటే ఈ విషయంలో నేను కోరినప్పుడల్లా నువ్వు వచ్చి దర్శనమిస్తూ ఉండాలి అంది ఈ రెండో వరంలో ఉంది అసలు గిటుకు మహారాణి గారు చాలా తెలివైంది ఏమిటంటే మనం కోరి కోరాం దేవతని ఆ దేవత ఒప్పేసుకుంది కానీ మన తెలివి మానవుల యొక్క తెలివి చాలా సామాన్యమైన తెలివి దీంట్లో ఏం చిక్కులు వస్తాయో ఎప్పుడేం గమ్మలవుతుందో ఎప్పుడేం ముళ్ళు పడతాయో ఎందుకైనా మంచిదని ఈ విషయంలో నేను కోరినప్పుడల్లా మళ్లీ తపస్సు చేయకుండా వెంటనే వచ్చి దర్శనం చేస్తుండాలమ్మా అని కోరింది సరస్వతి దేవేమన్నా ఆవిడ జ్ఞానస్వరూపుడు కదండి ఆవిడ అన్నీ తెలుసు ఈవిడ యొక్క అసలు ఉద్దేశం ఏమిటి ఈ జీవిలో ఉన్న సంస్కారం ఏమిటి అని తెలుసు అంజేది ఏం పేజి పెట్టకుండా పేజి అనేసింది అనేసి వెంటనే మాయమైపోయింది మహారాణి గారు ఆనందంతో పొంగిపోయింది కొంతకాలం గడిచింది ఓ రోజు ఆ పద్మరాజు గారు ఈ యొక్క ఆయన చెప్పా పెట్టకుండా ఓ రోజు మరణించాడు ఇంకా అరవై ఏళ్ళ పెద్దగా ముసల్తనమైన రాలా ఇంకా బాగా తింది తిరుగుతూనే ఉన్నాడు రాజ్య వ్యవహారాలు చేస్తూనే ఉన్నాడు రోగం రూపు లేదు ఏమీ లేకుండానే ఓ రోజు బుడంగున మరణించాడు లీలాదేవి విలవిల్లాడిపోయింది ఇహ దుఃఖాన్నంతా బ్రహ్మాండంగా వర్ణించాడు కవి గారి ఆ సమయంలో దుఃఖం ఎక్కువైపోవడం చేత సరస్వతీదేవిని ప్రార్థించాలని కూడా అవి త్వాస లేదు అయితే మరి వరం ఇచ్చింది కనుక కరుణామయురాలైనటువంటి ఆ సరస్వతీదేవి తనే జాలిబడి ఆకాశవాణి రూపంలో వచ్చేసి అందరూ వినేట్టుగా చెప్పింది లీలాదేవి నీ భర్త శరీరాన్ని పూల రాశిలో దాచి ఉంచు పూలు వాడిపోదే గాని ఈ నీ భర్త యొక్క శరీరం వాడిపోదు అతడు మళ్లీ నీకు భర్త అవుతాడు మళ్లీ వచ్చి ఈ శరీరంలోకి ప్రవేశిస్తాడు ఆ జీవుడు నీ అంతఃపురం విడిచిపోడు అని చెప్పేసి ఆకాశవాణి రూపంలో ఆ బిల్డింగ్లో ఉండే వాళ్ళందరికీ వినిపించేట్టుగా పెద్దగా చెప్పింది లౌడ్ స్పీకర్ లాగా ఈ ఆకాశవాణి మాటలు లీలాదేవికి మాత్రమే కాకుండా అక్కడ ఉండేటువంటి మంత్రులకు బంధువులకు అందరికీ వినిపించడం చేత ఎవరు ఏమీ సందేహించలే వెంటనే అందరూ కూడా రాణిగారు చెప్పినట్టు వింటే ప్రారంభించారు పద్మరాజు గారి శరీరాన్ని పూలలో పెట్టేశారు ఎందుకంటే సరస్వతి అట చెప్పింది కదా ఏం జరుగుతుందో అని ఎదురు చూస్తున్నారు ఏం జరుగుతుంది ఏమి జరగటం ఉంది పూలల్లో శవాన్ని పెట్టారు అట్లా ఉంది అయితే చచ్చిపోయిన వాడు కోసం ఎవరెంతసేపు వెళిస్తారు క్రమంగా అందరికి నిద్ర పట్టింది రాత్రి ఏడప్పటికి పాపం లీలాదేవికి మాత్రం నిద్ర పట్టట్ల అందరు నిద్రపోతున్నారు తనొక్కరితో కూర్చుని అట్లాగే ఏడు కూర్చుంది కొంతసేపు తర్వాత నిద్ర ఏం చేస్తాం పాపం సరస్వతీదేవి ఎట్లాగా మన మీద కరుణతో మరి ఆకాశవాణిగా పలికింది కనుక ఆ సరస్వతీదేవిని ఏదైనా ధ్యానం చేద్దాం అని చెప్పేసి ఆ సరస్వతీదేవిని ధ్యానం చేస్తూ ఒళ్ళు ధ్యానంలో ముడిగిపోయింది సం బాగా ఉంటంచేత జానం వెంటనే కుదిరింది ఆ ధ్యానంలో ఏకాగ్రత సిద్ధించిన తర్వాత సరస్వతి దేవిని దేవీరా తల్లి రా అని చెప్పి పిలిచింది సరస్వతీదేవి వరం ఇచ్చింది గనక భక్తురాలు పిలవంగానే వెంటనే వచ్చేసింది వస్తు సరస్వతి దేవి అడిగింది ఎందుకమ్మా ఎడుస్తున్నావు నువ్వు జ్ఞానివి కదా ఈ సంవసార భాంతులన్నీ కూడా ఈ ఎండమావిలో ఉండే నీళ్లే కదా ఇందులో ఏడ్చేందుకేముందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంది లీలాదేవికి ఈ వేదాంతం ఏమి పట్టల ఆమె తన గోడు చెప్పేసుకు అమ్మా ఇప్పుడు నా భర్త ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు ఏమి చేస్తున్నాడు ఇదే నా చింత నేను ఒక్కతేనే ఇక్కడ బతకలేను నన్ను నాయన దగ్గరికే తీసుకుపో అని మళ్ళీ ఇంకోసారి ఏడ్చేసింది సరస్వతి దేవి ఏమి చెల్లించిపోలే ఆమె గంభీరంగా ఉండి ఇలా అంది వరాననా అంది అంటే అందమైన ముఖం కలదానా అని అంతకుముందు దాకా కళకళ్ళ కళకళలాడుతూ ఉండే ముఖం కలది గనక ఇప్పుడు వాడిపోయిన ముఖం ఉంది గనక ఆక్షేపించడం కోసం వరాననా అందమైనదానా నేను కొన్ని మాటలు చెబుతా విను మనమంతా ఎక్కడున్నాం అంటే ఏదో ఇంట్లో ఉన్నాం బాకింట్లో ఉన్నా అని చెప్పడం కంటే ఆకాశంలో ఉన్నాం అని బాగుంటుంది అయితే ఆకాశాలు మూడు రకాల ఆకాశాలున్నాయి ఒకటేమో చిత్తాకాశం రెండేమో చిదాకాశం మూడేమో మామూలు ఆకాశం దీన్నే లోకాశం ఉంటారు మనమంతా చూసేది రోజు ఈ లోకాశమే శూన్య రూపంగా ఉంటుంది అంటే ఖాళీగా ఉంటుంది దాంట్లో ఏమి చిత్తాకాశం ఉందే మనస్సు ఆకాశం అది దానికంటే శూన్యతర్రంగా ఉంటుంది అంతకంటే ఎక్కువ శూన్యంగా ఉంటుంది చిదాకాశం ఉందే అది చిత్తాకాశం కంటే కూడా ఇంకా అధికంగా శూన్యతరంగా అంటే అత్యంత శూన్యతమంగా ఉంటుంది అని చెప్పింది ఇక్కడ మనం సరస్వతీదేవి చెప్పిన మాటలకి కొద్దిగా వివరణ చెప్పుకోవాలి ఎందుకంటే పూర్వం ఈ విషయం ఒకసారి వచ్చింది అయినా కూడా ఇక్కడ మళ్ళీ సరస్వతీదేవి చదువుతోంది కనుక ఆ అర్థం చేసుకోవాలి కనుక మళ్ళీ మనం కొంచెం వివరణ చేసుకోవాలి సరస్వతి దేవి అంది మూడు రకాల ఆకాశాలు ఉన్నాయి ఏంది అంటే ముందర ఆకాశం అంటే ఏమిటో తెలియాలిగా ఆకాశం అంటే పదార్థాలు ఉండటానికి అవకాశం ఇచ్చేది ఆకాశం ఈ లక్షణం మనకు లోకంలో కనిపించే ఆకాశానికి బాగా పడుతుంది దాన్ని లోకాశం ఉన్నాం కదా మన కంటికి కనిపించే ఆకాశం ఈ ఆకాశానికి బాగా పడుతుంది ఈ ఆకాశం ప్రతి వస్తువుకి చోటిస్తోందిగా మరి మరి ఈ ఆకాశం ఎక్కడుంది ఈ మొత్తం జగత్తంతా జీవి యొక్క మనస్సులోనే ఉంది అని ఇప్పుడు చాలా సార్లు మనం నిరూపణ చేసేసాం అందుచేత ఈ లోకంతో పాటు ఈ ఆకాశం కూడా మన చిత్తంలోనే ఉంది అంటే మన మనస్సులోనే ఉంది అంటే ఏమిటి మన చిత్తం ఈ ఆకాశం ఉండటానికి అవకాశం ఇస్తోంది మనమేం చెప్పుకున్నాం పదార్థాలు ఉండటానికి అవకాశం ఇచ్చేది ఆకాశం అని చెప్పాం ఆ నిర్వచనం ప్రకారం ఈ చిత్తం కూడా ఈ లోకాశం ఉండటానికి అవకాశం ఇస్తోంది గనక చిత్తం కూడా ఒక ఆకాశమే అని చెత్తాన్ని చిత్తాకాశం ఉంటాయి రెండు ఆకాశాలు తేలాయి ఏమిటి లోకాశము చిత్తాకాశం వీటిలో లోకాశం వెళ్ళి చిత్తాకాశంలో కూర్చుంది కనుక లోకాశం కంటే చిత్తాకాశం అధికంగా ఉందని సూక్ష్మంగా ఉందని అధికంగా శూన్యమని చెప్పాలి ఎందుకంటే శూన్య రూపాన్ని ఆకారం దాంట్లో ఉంది కనుక ఆ చిత్తాకాశం ఇంకా శూన్యతరం అని చెప్పాలి ఆ మాట సరస్వీదేవి చెప్పింది మన చిత్తం ఎక్కడుంది అదేమో శుద్ధ చైతన్యంలో ఉంది కనుక శుద్ధ చైతన్యం ఏం చేస్తుందంటే చిత్తము అనేటువంటి పదార్థం ఉండటానికి అవకాశం ఇస్తుంది మన నిర్వచనం ప్రకారం అవకాశం ఇస్తే అది ఆకాశం కదా కాబట్టి ఈ చైతన్యం అనేది చిత్తం దాని ఉండటానికి అవకాశం ఇస్తుంది కనుక చైతన్యం కూడా ఒక ఆకాశమే దీన్నే చైతన్యాకాశం అనుకున్నా సంగ్రహంగా ఉండటం కోసం చిదాకాశం అన్నారు ఇది చిత్తాకాశాన్ని ధరిస్తోంది కనుక చిత్తాకాశం కంటే కూడా ఇది అధిక సూక్ష్మం అధిక శూన్యం ఈ వివర ఈ వివరణ అంతా కూడా మనసులో పెట్టుకుని సరస్వతిదేవి ఏం చెప్పిందంటే నీ భర్త ఇప్పుడు చిదాకాశంలో ఉన్నాడు అని తేల్చింది ఇంతకు మూడు రకాల ఆకాశాలు ఎందుకు చెప్పిందంటే నా భర్త ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అని అడిగిందిగా అందుకోసం సరస్వతి ఏం చెప్పిందంటే నీ భర్త ఇప్పుడు చిదాకాశంలో ఉన్నాడు అని చెప్పింది అని చెప్పి ఆవిడ ఇంకా ఏముంటుందంటే లీలా నా భర్త ఎక్కడున్నాడు ఏమి చేస్తున్నాడు అని అడుగుతున్నావు నువ్వు అన్నిటికీ ఒకటే సమాధానం చిదాకాశం చిదాకాశం చిదాకాశం నీ భర్త చిదాకాశంలో ఉన్నాడు చిదాకాశంగా ఉన్నాడు అంతే అంతకంటే చెప్పేందుకేం లేదు కనుక నువ్వేం చేస్తావంటే ఆ చిదాకాశాన్నే ఏకాగ్రంగా భావన చెయ్యి అది నీకు కనిపిస్తుంది నువ్వు దాంట్లోకి వెళ్ళు వెళ్ళి దాన్ని అనుభవించు అనుభవించగలుగుతావు ధ్యానంలోకి వెళ్ళు దేని ధ్యానంలోకి నా కాదు చిదాకాశంలో చిదాకాశం మీద ధ్యానాన్ని గెలిపోవు చిదాకాశాన్నే ధ్యానం చెయ్యి అంటే అది ఇలా అడిగి అడిగింది ఏమండి చిదాకాశం అంటున్నారు సరే కాస్త చిదాకాశం అంటే ఏమిటో స్పష్టంగా చెప్పండి అంది అంటే మంచి గొప్ప శ్లోకం చెప్పింది ఆడు సరస్వీదేవి దేశ అంతర ప్రాప్త సంవిధో మధ్య మే వయ నిమేషేణ చిదాకాశం తద్విద్ది ఇది వేదాంత శాస్త్రంలో చాలా ప్రధానమైన శ్లోకాల్లో ఒకటి చాలా సుప్రసిద్ధం కూడా ఇటువంటి భావం కలిగిన శ్లోకాన్నే పూర్వం వశిష్ట మహర్షి సాక్షాత్గా ఒకటి చెప్పాడు వశిష్ఠ మహర్షి ఇప్పుడు సరస్వతి దేవి నోటి ద్వారా అటువంటి భావాన్నే ఈ శ్లోకం ద్వారా చెప్పిస్తున్నాడు దేశాత్ దేశాంతర ప్రాప్త సంవిధ మధ్యం యద్వర్తతే నిమేషేణ క్షణకాలేణ తచ్చిదాకాశం విద్ది అంటున్నారు ఈ శ్లోకం అంటే ఇటువంటి భావం కలిగినటువంటి శ్లోకం పూర్వం వశిష్టం అనేసి చెప్పినప్పుడు దాన్ని శాఖాచంద్ర న్యాయం ద్వారా దాన్ని వివరణ చేసుకున్నాం మళ్ళీ ఇంకోసారి అది గుర్తు చేసుకుందాం దీంట్లో ఏమన్నారు సంవిత్ అనే పదంపించారు దేశాంతర ప్రాప్త సంవిదో మధ్యమే వయత్ సంవిత్ అంటే ఏమిటి చిత్తవృత్తి చిత్తవృత్తి అంటే మనస్సు ఆలోచన మనసులో మొదట్లో కొండ గురించి ఒక ఆలోచన వచ్చింది అనుకున్నాం ఇంతలోనే చెట్టు గురించి మరో ఆలోచన వచ్చింది మొదట దాన్ని చిండ గురించినటువంటి చిత్త వృత్తిని కొండ వృత్తి అందం చెట్టు గురించినటువంటి ఆలోచనని చెట్టు వృత్తి అందం ఇప్పుడు కొండ ఆలోచన దగ్గర నుంచి చెట్టు ఆలోచన దగ్గర పోవడానికి ఎంతసేపు కావాలి సమయం అంతా ఒక క్షణం నిమిషం చాలి ఇక్కడ నిమిషం క్షణం అనేది గడియాలను చూసి చెప్పిన విషయాలు కాదు స్వల్ప సమయం తాత్పర్యం చాలా అల్ప సమయం ఇలా అత్యంత అల్ప సమయంలో చిత్తవృత్తి కొండ దగ్గర నుంచి చెట్టు దాకా పోయేటప్పుడు ఈ మధ్యలో ఏముంటుంది ఆలోచనకి ఆలోచనకి మధ్యలో మామూలు ఆకాశం ఉంది అని చెప్పడానికి వీలే ఎందుకంటే మనస్సు మధ్యలో మామూలు ఆకాశం ఉండేందుకు వీలేదు కదా మామూలు ఆకాశం మనస్సు బయట ఉంటుంది కానీ మనస్సు లోపల దూరి కూర్చుంటుందా కనుక కొండ అనే ఆలోచనకి చెట్టు అనే ఆలోచనకి మధ్యలో ఏది ఉంటుంది అని విచారించు ఏది ఉంటుందో అదే చిదాకాశం ఒకటి దుఃఖం వచ్చింది అంతలోనే సంతోషం వచ్చింది దుఃఖానికి సంతోషానికి మధ్యలో మధ్యలో ఏదో ఉండాలి అది ఉంటుంది దుఃఖము కావడానికి వీల్లేదు సంతోషం కావడానికి వీల్లేదు దుఃఖము సంతోషము రెండు కానిది ఏదో ఒకటి మధ్యలో ఉండి ఉండాలి అదే చిదాకాశం దీన్ని ఇంకో రకంగా చెప్పచ్చు ఒకడు వేసవి కాలంలో రాత్రిపూట డాబా మీద మంచు వెలుకలా పడుకున్నాడు అర్ధరాత్రి మెడుకు వచ్చి కళ్ళు తెరిచేసరికి ఆకాశంలో చందమావ కనిపించాడు కళ్ళు తెరిచిన తర్వాత చందమావను చూడటానికి ఎంతసేపు అంతే ఒక క్షణం స్వల్పకాలం పట్టింది ఈ క్షణకాలంలో పరబ్రహ్మ యొక్క పరిస్థితి ఏమిటి ఆ పరబ్రహ్మ ఇటుని హృదయంలో చిత్తవృత్తి ఆకారంలో ఉంది అటు ఆకాశంలో చంద్రుడు ఆకారంలో కూడా ఉంది చంద్రుడికి నీ చిత్తానికి మధ్యలో ఆ క్షణంలో ఆ పరబ్రహ్మ యొక్క పరిస్థితి ఏమిటి అక్కడ బ్రహ్మ నిరాకారంగా ఉంది నీ చిత్తంలోనేమన్నా చిత్తవృత్తి ఆకారంలో ఉంది బయట ఆకాశంలోనేమో చంద్రబేమ ఆకారంలో ఉంది మధ్యలో నిరాకారంగా ఉంది ఈ నిరాకార బ్రహ్మస్వరూపం పేరే చిత్తాకాశం ఇలాంటి చిదాకాశాన్ని గనక ఓ లీలా నువ్వు అందుకోవాలంటే దానికి ఒకటే ఉపాయం ఉంది నీలో ఉన్నటువంటి సంకల్పాలన్నీ కూడా తొలగించుకో అంటే చిత్తవృత్తులన్నీ కూడా తొలగించుకో అప్పుడు నీ పరిస్థితి ఏమిటి నీలో కుండ వృత్తి లేదు చెట్టు వృత్తి లేదు చందమామ వృత్తి లేదు హృదయంలో ఉండే చిత్తవృత్తి లేదు ఏం మిగిలింది చిదాకాశం అక్కడే మిగిలింది అదే నువ్వైపోతావు లేదా ఈ మాటే మరో రకంగా కూడా చెప్పవచ్చు ఏమిటంటే నీకు చిదాకాశంలో సుస్థిరమైనటువంటి స్థితి లభించాలంటే ఈ జగత్తు బొత్తిగా లేకుండా పోవాలి అని చెప్పచ్చు అదేమిటండి జగత్తు లేకుండా పోతే నేను కూడా లేకుండా పోనా అంటే పోవు ఏం చెప్పాము ఆలోచన లేకుండా పోవాలన్నా జగత్తు అంతేమిటి నీ సంకల్పాలే జగత్తు నీ సంకల్పాలు నీ వాసన వల్ల వస్తాయి వాసనలు అవిద్యోళ్ళు వస్తాయి కనుక నీలో ఉన్నటువంటి అవిద్యను గనక తొలగించుకుంటే నీకు జగత్ అనేది పూర్తిగా లేకుండా పోతుంది దానికోసం కృషి చెయ్యి నీకు చిదాకాశం కనిపిస్తుంది చిదాకాశంలోకి వెళ్లాలంటే ఇదొక్కడే మార్గం వేరే మార్గం లేనే లేదు నాణ్య పంథ విద్యుతే అయనాయా ఇంతకంటే మార్గం లేదు అయితే ఈ మార్గం అంత తేలిక కాదు కానీ నా వరప్రభావం నీకు ఉంది నా వర ప్రభావం వల్ల నీకు ఇది సులభంగానే సిద్ధిస్తుంది ప్రయత్నించు అని చెప్పేసి సరస్వతీదేవి లీలను ప్రోత్సహించింది ఇలా చెబుతూనే సరస్వతీదేవి అంతర్ధానం కూడా అయిపోయింది అప్పుడు లీలాదేవి ఏం చేసిందంటే సరస్వతీదేవి మీద ఉండేటువంటి ప్రేమ వల్ల గౌరవం వల్ల వెంటనే సమాధి కొనసాగించింది క్షణాల్లోనే చూస్తుండగానే అది నిర్వికల్ప సమాధిగా మారిపోయింది ఆ క్షణాకాలలో క్షణ క్షణాల్లోనే కొద్ది సమయంలోనే ఆమెకు తన యొక్క స్థూల దేహం మీద ఉన్నటువంటి అహం భావం అహం అభిమానం నేను నేను అనేటువంటి భావం అది ఎగిరిపోయింది ఈ దేహం మీద నేను ఉందో అది కాస్త ఎగిరిపోయింది మంచి ఉదాహరణ చెబుతున్నాడు కవిగారు కొమ్మ మేంచి పక్షి ఎట్టయితే ఎగిరిపోతుందో అలా ఆమె చిదాకాశంలోకి ఎగిరిపోయింది కొమ్మ మేచి ఎగిరిపోతే పక్షి అక్కడికి ఆకాశంలోకి పోతుంది అలాగే మనస్సు మించి జీవి ఎగిరిపోతే ఎక్కడిపోతాడు చిదాకాశంలోకి పోతాడు అంచేత ఆ లీలాదేవి చిదాకాశంలోకి వెళ్ళిపోయింది ఆ చిదాకాశంలోకి వెళితే అక్కడ ఆమెకి నిజంగానే తన భర్త కనిపించాడు అది ఎట్లా ఉంది అది తనిల్లే తన రాజ్యసభే తన సింహాసనమే దాంట్లో పద్మరాజు కూర్చున్నాడు చుట్టూ మంత్రులు సామంతులు పరిచారకులు పౌరులు ఉన్నారు ఆ సభలోకి లీల ప్రవేశించింది సభంతా తిరిగింది ఆమెకేమన్నా వాళ్ళంతా కనిపిస్తున్నారు కానీ వాళ్ళెవరూ ఆవిడ గుర్తుపడుతున్నట్టు కనిపించట్లే ఎవరి పనులు వాళ్ళు చేసుకుని చూడటల్లా గుర్తు పట్టారు లేదా తెలియట్లా ఇలాంటి పరిస్థితులు ఆమెకంతా అయోమయంగా ఉంది గందరగోళంగా ఉంది తనకు వాళ్ళంతా కనిపిస్తూ వాళ్ళకి తనకు కనిపించకుండా ఉన్న పరిస్థితి చూసేటికి ఆవిడ మనసులో గందరగోళం అయిపోయాయి ఆ చుట్టూతో ఉన్న తన పరివారమే తన పౌరులే ఏమీ తేడా లేదు కానీ చిత్రం ఏంటంటే ఈ పద్మరాజు ఒక్కడు మాత్రం పదహారేళ్ల పిల్లవాళ్ళలాగా కనిపిస్తున్నాడు తన భర్త అయినా సరే రాజ్యశాసనం చేసి వారేస్తున్నాడు రాజ్యం అంతా కూడా వీళ్ళు వారేస్తున్నాడు సింహాసంలో కూసి ఆ సభంతా తిరుగుతోంది లీల ఎంతసేపడికి వాళ్ళు గుర్తుపట్టట్లా ఆ సమయంలో లీలాదేవికి ఒక కొత్త సందేహం బయలుదేరింది వీళ్ళెవరూ తనని గుర్తుపడటం లేదు అసలు వీళ్ళకి తనకు కనిపించడం లేదు అరవై ఏళ్ల తన భర్త చచ్చి మళ్లీ పదహారేళ్ల కుర్రాడుగా ఎట్టా పుట్టాడు పుట్టినట్టు కనిపిస్తోంది మరి పరివారం అంతా ఎవరు కొంపముంచి వీళ్ళంతా కూడా చచ్చిపోయారేమో నా పరివారం నేను ఎడుస్తూ కూర్చున్నా కదా నాకేం తెలుసు ఎవరిలో వాళ్ళు చచ్చిపోరుకున్నారో చచ్చి కొనుక్కున్నారేమో చచ్చి వాళ్ళంతా కూడా మళ్ళీ ఇట్టా పుట్టారేమో అనే సందేహం బయలుదేరింది ఎప్పుడైతే సమాధిలో ఉన్నటువంటి నీళ్ళకు ఈ సందేహం బయలుదేరిందో ఆ సంస్కార బలం వల్ల వెంటనే ఏం జరిగిందంటే సమాధికి భంగం ఈ సమాధి భంగం జరగడానికి కూడా సరస్వతి దేవి యొక్క అనుగ్రహం తోడైంది అన్నాడు ఇక్కడ వాల్మీకి మహర్షి గారు మామూలుగా అయితే సమాధి కుదరడానికి దేవి అనుగ్రహం కావాలి ఇక్కడ సమాధి భంగం కలగడానికి కూడా దేవి అనుగ్రహమే ఎందుకంటే ఈ సమాధి భంగం ద్వారా ఈ నీళ్ళకి ఒక గొప్ప ఉపకారం జరగబోతోంది ఆ సరస్వతిదేవి అనుగ్రహంతో మనస్సులో కలిగినటువంటి కల్లోలంతో ఆ లీలాదేవికి ఎప్పుడైతే సమాధి భంగమైపోయి మెలకు వచ్చేసిందో అంటే సమాధి నుంచి బయటకు వచ్చేసిందో అప్పుడు చుట్టూ నిద్రపోతున్న పరివారం అంతా కనిపించింది ఏం మార్పులే ఎక్కడి పరివారం అక్కడ నిద్రపోతున్నారు పూలల్లో ఉన్నటువంటి భర్త యొక్క శవం కనిపించింది ఇల్లు వాకిలీ కనిపించింది అంతా మామూలుగా ఉంది లీల మనస్సు చాలా గందరగోళం అయిపోయింది ఇదేమిటా బయది నేను నిద్రపోలేదు అని చెప్పి నాకు కలొచ్చిందని చెప్పింది వీల్లేదు ఇందాకేం అలా కనిపించింది ఇప్పుడు ఇలా కనిపిస్తోంది ఈయన పరివారం నిజంగా బతికుందా లేక చచ్చిపోయి మరో చోడ జన్మించిందా ఎటు తేల్ల ఆలోచించి ఆలోచించి ఎటు తేల్చుకోలేక ఓ నిశ్చయం చేసుకుంది ఆ నిశ్చయం చేసుకుని వెంటనే లీలాదేవి ఏం చేసిందంటే తన ప్రధాన పరిచారికను నిద్రలేపింది నిద్రలేపి ఒక హుకం జారీ చేసింది వెంటనే తక్షణమే రాజసభను సమావేశపరచండి మంత్రుల్ని సామంతుల్ని పరివారాన్ని ఒకసారి నేను చూడాలి అని చెప్పేసి ఆజ్ఞ జారీ చేసి పరిస్థితి అక్కడ ఉండే కూడా ఈ ఆజ్ఞకు ఆశ్చర్యపోయారు ఇది రాజుగారు చచ్చిపోయే శవం ఇది పక్కనే ఉంది అర్ధరాత్రి అర్ధరాత్రి అంకమ శివాలని ఉన్నట్టు ఈవిడ సభ రాజసభ తీరసమంటారు అయినా ఏం చేస్తారు ఇప్పుడు సర్వాధికారిని ఈవిడే రాజుగారు రాజుగారికి సంతానం కూడా లేదు రాణిగారు ఒక్కతే ఉంది అనిచేసి రాణిగారు ఆజ్ఞను ఎవరు కాదనగలరు అందరు కూడా సరే అని చెప్పేసి కొద్ది గడియల్లోనే రాజ్యసభను సమావేశం చేసేశారు రాణిగారు ఏం చెబుతారో ఏం చెబుతారో అని ఎదురు చూస్తున్నారు అందరూ వచ్చి కూర్చున్నారని తెలిసాక రాణిగారు వచ్చింది సభలోకి మహారాజు గారు పెద్ద సింహాసనం ఉంది ఆ పక్కనే ఒక చిన్న సింహాసనం వేయించుకుని దాంట్లో కూర్చుంది అందరినీ తేరిపార చూస్తోంది ఏదో ఆలోచిస్తోంది ఏం మాట్లాడలేదు ఏదన్నా చెబుతుందేమో ఏదన్నా కొత్తగా ఆవిడకి ఏదన్నా న్యూస్ వచ్చిందేమో పక్క రాజుగారు యుద్దానికి వస్తున్నారనో అదో ఏదో అందుకోసం సభ చేస్తుందేమో అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈవిడేం మాట్లాడకపోయేటప్పటికీ అంత గందరగోళంగా ఉంది ఆవిడేం మాట్లాడలేదు అందరినీ ఏగాదిగా చూస్తోంది ఏంటంటో లోపలపల ఆలోచించుకుంటోంది ఈ సభలో కూర్చున్న వాళ్ళలో పెద్దవాళ్ళు అన్నారు కదండి వాళ్లకి రాణిగారు ఇవ్వబోయే సందేశం ఏమీ లేదు అర్థమైపోయింది ఆవిడికేదో మనస్సంతా వికలం అయిపోయింది మనస్సంతా గందరగోళం అయిపోయి చికాక్ అయిపోయి ఆవిడ కొంచెం నట్లూజ్ అయిపోయి ఇలా ప్రవర్తిస్తోంది అని వాళ్ళు ఊహించుకుని కొంచెం జాలిపడ్డారు ఇంతలోనే లీలాదేవి ఉన్నట్టుండి సభ సాలించేసి అంతఃపురంలో వెళ్లిపోయిపోయింది రాణిగారు సభ ఏర్పాటు చేసింది మాట్లాడుకుండా లాభలో వెళ్ళిపోయింది ఎవరేం చేస్తారు అక్కడ అంతఃపురంలో ఆవిడ తన భర్త శరీర శవం పక్కన కూర్చుని మెల్లిగా ఆలోచిస్తోంది ఏమనంటే ఇందాకేమో సరస్వతి దేవి అనుగ్రహం వల్ల చిదాకాశంలోకి వెళ్ళారు ఆ సమాధిలో చిదాకాశంలోనూ వీళ్ళే కనిపించారు సమాధి వదిలి బయటకు వచ్చేస్తే ఆ స్థానంలోనూ వీళ్ళే కనిపించారు వీళ్ళే ఉన్నారు ఇక్కడ అదే ఇల్లు అవే ఊళ్ళు అవే మనుషులు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అక్కడ ఇక్కడ ఒకటే చూస్తే ఎలా ఉన్నారంటే అద్దంలో బొమ్మల్లాగా ఉన్నారు వీళ్ళు మన ఉంది కాని అయితే దీంట్లో బింబమేది ప్రతిబింబమేది అసలైన వస్తువేది కనిపించే ప్రతిబింబమేది దీంట్లో సత్య ప్రపంచమేది భ్రాంతి ప్రపంచమేది ఇది తేలాలి ఎలా తేల్తుంది ఆలోచించింది ఏమీ అర్థం కావట్లే సరే చివరికి మనం తేల్చుకోలేని దీన్ని ఆ సరస్వతీదేవిని అడుగుదామని చెప్పేసి మళ్లీ సరస్వతిదేవిని రమ్మని ప్రార్థించింది ధ్యానంలో లీలాదేవి కొద్ది క్షణాల్లోనే సరస్వతీదేవి వచ్చేసింది ఎందుకంటే సరస్వతీదేవికి ఈ లీల మీద చాలా అనుగ్రహం ఉంది ఇప్పుడు ఆ సరస్వతీదేవి యొక్క అవగ్రహం వల్లనే ఆవిడికి సమాధి భంగం జరిగి ఈ ఆలోచనలు జరుగుతున్నాయి అని చెప్పేది ఎప్పుడైతే ప్రార్థించిందో వెంటనే అప్పుడు వచ్చేసింది సరస్వతీదేవి అది కాక ఆవిడ వరం కోరుకునేటప్పుడు నా భర్త యొక్క మరణం సందర్భంలో ఆ విషయంలో ఎన్నిసార్లు పిలిస్తే ఎన్నిసార్లు వెంటనే వచ్చేయాలని వరం కోరింది ఆవిడ ఇస్తానే వస్తానని మాట అందుకోసం చెప్పి ఆవిడ వెంటనే వచ్చేసింది అయితే ఈ మాట ఎట్ట వచ్చిందంటే ఆ సరస్వతీదేవి పదేళ్ల పిల్లల ఆకారంలో వచ్చింది ఎందుకు ఇట్లా వచ్చిందో మనకి మనకు తెలియదు కానీ ఈ మాడు వేషం మార్చేసుకుని మాములుగా పదేళ్ల పిల్ల ఆకారంలో వచ్చింది అయినా సరే లీలాదేవి వెంటనే గుర్తుపట్టి ఆమెకు నమస్కారం చేసి మెలిగి అడిగింది అమ్మా నాకు కొత్త సందేహాలు వస్తున్నాయి నేను చాలా వినయంతో అడుగుతున్నాను అంతేగాని నేనేం పగర్తనంతో అడగట్లేదు దయచేసి నా సందేహాలు తీర్చు ఏంటంటే నీ అనుగ్రహం వల్ల నేను చిదాకాశంలోకి వెళ్ళా చిదాకాశం చూశా అది ఈ ఆకాశం ఎట్లా స్వచ్ఛంగా ఉందో అద్దంలాగా ఉందో అది అట్లాగే ఉంది దిక్కులు కాలము లోకాలు నియతి అన్ని ఆ చిదాకాశంలో అవకాశాన్ని పొందాయి నాకు అర్థమైంది ఎందుకంటే అవకాశం ఇచ్చేది ఆకాశం అని చెప్పేవా నువ్వు ఆ చిదాకాశంలో నాకేమే కనిపించాయంటే నియతి కనిపించింది లోకాలు కనిపించాయి కాలం కనిపించింది దిక్కులు కనిపించాయి వీటన్నిటికీ అక్కడ అవకాశం ఉండటం కనిపించింది అయితే నాకేమనిపిస్తోంది అంటే అవన్నీ ప్రతిబింబ రూపాల్లాగా ఉన్నాయి అనిపిస్తోంది ఎందుకని లోపల బయట కూడా ప్రతిబింబం ఉన్నట్టు నాకు కనిపిస్తోంది ఇక్కడో బొమ్మ కనిపిస్తోంది అక్కడో బొమ్మ కనిపిస్తోంది ఈ రెండు బొమ్మల్లో ఏది అసలైన బొమ్మ ఏది ప్రతిఫలించిన బొమ్మ అది తేల్చి తెప్పు దానికోసమే నిన్ను పిలిచాను తల్లి ఆ విషయం నాకు అర్థమయ్యేట్టుగా తేల్చి చెప్పు అంది మనం ఇప్పుడు దేని గురించి చర్చ చేస్తున్నాం బింబ ప్రతిబింబాల గురించి చర్చ చేయబోతున్నాం చర్చ అర్థవంతంగా ఉండాలంటే మనం ఉపయోగించే పదాలను మనం స్పష్టంగా నిర్వచించుకోవాలి చాలా మటుకు సందేహాలు ఎట్లా వస్తాయంటే నిర్వచనాల్లో స్పష్టత లేకపోవడం వల్లే వస్తాయి సరస్వతిదేవి జ్ఞానమూర్తి కనుక ఆ విషయం బాగా తెలుస్తాయి ఆవిడికి అందుకని సరస్వీదేవి ఏం చేసిందంటే ఒక ఎదురు ప్రశ్న వేసింది ను సత్యప్రపంచం అసత్య ప్రపంచం అంటున్నావు కదా ఇక్కడ సత్యం అంటే ఏమిటి అసత్యం అంటే ఏమిటి అని సత్యం అంటే ఏమిటి చెప్పు అసత్యం అంటే ఏమిటి చెప్పు దాన్ని బట్టి తమ సమాధానం ఆలోచిద్దామని వీళ్ళ కొంచెం ఆలోచించి ఆలోచించి మిల్లగా ఎట్లా చెప్పింది అమ్మా ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ ఉన్నాం మన చుట్టూతో ఈ పదార్థాలన్నీ ఉన్నాయి ఇదంతా సత్యప్రపంచం నేను ఇందాక సమాధిలో నా భర్త ఉన్న ప్రపంచాన్ని చూసి అదంతా కృత్రిమం అసత్యం ఎందుకంటావా అక్కడ ఆ వస్తువులు ఉండటానికి తగినటువంటి దేశకాలాదులు లేవు దీన్నే నిర్వచనంగా చెప్పమంటే చెబుతా ఏమిటంటే అనుకూలమైనటువంటి దేశకాల క్రియాదులు ఉండి వాటి వల్ల ఒక పదార్థం గనక జన్మించినట్టయితే అప్పుడు అది సత్య పదార్థం దేశకాలాదులు అనుకూలంగా లేకుండా అనుకూలంగా లేనటువంటి దేశ కాలదుల ద్వారా ఒక చోట గనక ఒక వస్తువు జన్మించినట్లయితే ఆ పదార్థం అసత్యం ఇది నిర్వచనం ఉంది నిజానికి ఈ నిర్వచనం పూర్వం మనం ఒకసారి చెప్పుకున్నాం గార్డీ నిర్వచనం చేసేప్పుడు ఈ విషయం చెప్పుకున్నాం అంటే దీంట్లోకి అంతకంటే వివరం లేకపోకుండా పైకి వెళ్ళిపోదాం ఈ నిర్వచనం విని సరస్సు ఇదే ఉంది కదా లీలా బాగా చెప్పేశావు ఇక విచారించు ఇక్కడ విచారించే దుఃఖించు కాదు విచారణ చెయ్యి అని ఎన్క్వైరీ జై గురు దత్త